రెండు వందల నలభై ఐదు చెప్పరాని మహిమల శ్రీధరా నీవు చెప్పినట్టు చేసేము శ్రీధరా చెరదీసి కన్నుల శ్రీధరా నీ జీరల మేను చూచితి శ్రీధరా చేరువ సంతోషమొబ్బె శ్రీధరా చీరుమూరాడీదమి శ్రీధరా చెల్లునన్నియును నీకు శ్రీధరా నీ చిల్లరసతులు వారే శ్రీధరా చల్లబో ఆ విని శ్రీధరా నాకు చిల్లులాయ వీనులెల్లా శ్రీధర సేవలు చేసేము నీకు శ్రీధరా మమ్ము చేవదీర కూడితివి శ్రీధర చేవళ్లకు రాబోయి శ్రీధర శ్రీవేంకటాద్రిది శ్రీధర